జేష్టరాజ్ణా బ్రహ్మణస్పత ఆన శృణమన్మో సాదన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే కృత పరంపరా గవానువాచ ఇదం శరీరం కౌంటేయేత్రమిీయే హే తో వేత్తి తమ్ ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదే కౌంటేయ అని సంబోధన ఓ అర్జున అర్జున అని మామూలుగా కాకుండా హే కుంతి పుత్ర అనే సంబోధన కుంతి యొక్క పుత్రుడా అని చాలా విశిష్టమైన సంబోధన అంటే అలా సంబోధించటంలో భగవాను నాకు కుంతిదేవిపై గల ఆధారము మనకి సో ఓ ఈ శరీరము ఇదం శరీరం ఈ ఇదం అనే మాటని వేదాంతులు గట్టిగా పట్టుకుంటారు దాన్ని జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎలాగంటే అహం ఇదం రెండు ఉంటాయి అహం అంటే నేను ఇదం అంటే ఇది అహం దాన్ని వెషయ్యి అంట ఇదంని విధం అంటే మనకు ఎదుర్కొండ ఉండి మన చేత తెలియబడే పదార్థం విధం అనుకోవచ్చు అది టేబుల్ కుర్చీ మైపు ఘటము పఠము ఇత్యాది భౌతిక పదార్థం కావచ్చు లేకపోతే ఒక మానసికమైన పదార్థం కూడా కావచ్చు ఇప్పుడు శబ్దముందనుకోండి శబ్దము అదేం భౌతికంగా భౌతికమే అయినప్పటికీ కంటికి కనపడే కాదు కానీ మనస్సు శ్రోత్రేంద్రియం ద్వారా తెలియబడుతూ ఉంటున్న శబ్దం ఇదిగో ఈ శబ్దం అని మీద కంటి కల్పన చెవితితో తెలియబడుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కంటితో కానీ చెవితో కానీ ముక్కుతో కానీ స్పర్శతో కానీ చర్మము వదింద్రియము అంటారు దాంతో కానీ లేక నాలుకతో కానీ దేనిని మనము తెలుసుకుంటూ ఉంటామో ఈ ఐదు ద్వారా తెలియబడేది విష అయ్యాము అన్నదో ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో ఈ ఐదేంద్రియములతో ఎవరు తెలుసుకుంటూ ఉంటారో వాళ్ళు తెలుసుకునేవాడు విష అయ్యి అన్నప్పుడు ఇప్పుడు ఫోటోగ్రాఫ్లో తీటండి ఫోటో తీస్తారు కెమెరా పెట్టి ఫోటో తీస్తారు ఆ ఫోటో తీసేప్పుడు ఫోటో తీయబడేవాడు ఫోటో తీసేవాడు ఇద్దరు ఫొటో తీసేవాడు ఉపయోగించే సాధనం ఒక ఉంటుంది ఒక పరికరం ఇన్స్ట్రుమెంట్ దాని పేరు కెమెరా కెమెరా అనే ఇన్స్ట్రుమెంట్తో పరికరంతో ఈ ఫోటో తీసేవాడు ఫలానా వ్యక్తికి ఫోటో తీసుకున్నాడు సో అదేవిధంగా కన్ను కెమెరా ఉంటాడు కన్ను వెనకాల ఉండి చూసేవాడు కన్ను అనే పరికరంతో ఒకదాన్ని చూస్తూ ఉంటాడు ఆ చూడడం అనేది చూచేవాడు కన్ను కాదు కన్ను వెనకాల ఉండేవాడు చూసేవాడు కన్ను పరికరము ఓకే చెవి అంటే చెవి వెనకాల ఉండి వినేవాడు చెవితోటి వినబడేది శబ్దం ముక్కు వెనక్కలుండే ఆగ్వానించేవాడు ముక్కుతో ఆగ్వానించబడేది గంధం అలాగే స్పర్శ చర్మము అనే ఇంద్రియము స్వగింద్రియము అంటారు స్వజింద్రియము వెనుక ఉండి తెలుసుకునేవాడు స్వజింద్రియము చేయబడేది స్పర్శ అంటే వేడి చాలా కనము గతిగా ఉంది మెత్తగా ఉంది ఇచ్చారు అలాగే రసము రసనేంద్రియము వెనుక ఉంది తెలియవాడు రసనేంద్రియముతో తెలియబడే రుచి ఉప్పు పులుపు ఇచ్చారు సో ఈ విధంగా శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఏవైతే ఉన్నాయో ఇవి విషయములు కనబడతాయి వీటిని ఆయా ఇంద్రియములతో తెలుసుకునేవాడు విషయి కనపడతాడు విషయము విషగి సంస్కృత పదాలు ఆ మాత్రం తెలియకపోతే ఎలాగా విషయము నాకే ఇంకో పేరు ఏమి క్షేత్రము ఆ విషయము నాకే క్షేత్రము అంటే ఆ క్షేత్రములు తెలియవాడు విషగి తెలియని వాడు క్షేత్రజ్ఞుడు తర్వాత కాబట్టి పేర్లన్నీ విషయము అదే క్షేత్రము విషయ అదే క్షేత్రజ్ఞు ఎప్పుడు కూడా విషయము ఇదం శబ్దంతో నిర్దేశించబడుతూ విషయాన్ని నిర్దేశించాలంటే ఇదం శబ్దాన్ని ప్రయోగిస్తారు క్షేత్రజ్ఞుల్ని లేదా విషయుని నిర్దేశించటానికి అహం అని ప్రయోగిస్తారు అహం ఇదము అహం ఇదవ ఎదురు బదురుగా ఉంటాయి నేను దీనిని చూస్తున్నాను నేను దీనిని వింటున్నాను నేను దీనిని అధ్వానిస్తున్నాను లేకపోతే నేను దీనిని తెలుసుకుంటున్నాను ఏ పదాలన్నీ తెలుస్తున్నాయండి తర్వాత తెలుసుకుంటా అనే సెన్స్లో విషయమును జ్ఞేయము తెలియబడేది తెలుసుకునే విషయీ జ్ఞాస అని అదే చూడాలి కాబట్టి క్షేత్రము అన్నా జ్ఞేయము అన్నా ఒకటే దానికే దృశ్యము అనుకోదు చూడబడేది చూసివాడు ద్రష్ట కాబట్టి ఒకే ఒకే తత్వానికి ఎన్ని పేర్లు వస్తున్నాయో చూడండి ఇదం అనే శబ్దంతో నిర్దేశించబడేది ఏది క్షేత్రము కానీ క్షేత్రం అనొచ్చు దాన్నే దాన్నే జ్ఞేయము అని కూడా అహం అనే శబ్దంతో నిర్దేశించబడేదాన్ని క్షత్రజ్ఞుడు అంటారు అదే జ్ఞాత అనం అంటుంది అది ఏ ఆతత్వమే ద్రష్ట అని కూడా కనపడుతుంది ఆతత్వముకే విషయి అని కూడా అహం ఇదం ఈ రెండింటినీ తేడాగా తెలుసుకుంటా అంటే అహంలో ఇదముని విధంలో అహమ్మి కలిపేయకూడదు అలా మిక్సప్ అంటాం కలిపేకూడదు అలా కలిపేస్తే దాన్ని అవివేక పరిస్థితి అలా కలిపేయకుండా విలువ పెట్టుకోవాలి నేను ఒకసారి ఒక అమ్మగారి ఇంటికి వెళ్ళాను సరే స్వామిజీ వచ్చారు కదా అని చాలా నాకు కాఫీ ఇచ్చాను కాదు కాఫీ కాదు పోయినానికే వెళ్ళాను ఎక్కడికే వెళ్ళాను పాయసం ఇస్తాడు ఆ పాయసం వండించాడు మామూలుగా పాయసం తెల్లగా ఉంటుంది పాలకొచ్చేస్తాను కదా తెల్లగా ఉంటుంది కానీ ఈ పాయసం కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది ఏం పాయంగా ఉంటుందా ఉందని నేను చూపు తక్కువ వంట స్వయంగా చేశారు పెద్ద వయసు చూపు తక్కువ కాఫీ పొడి డబ్బా పంచదార డబ్బా పక్క ఈ డబ్బాలన్నీ కూడా అలా పురాతన కాలం నుంచి అలా వస్తూ ఉంటాయి ఒక సెట్ ఇది టీ ఇది కాఫీ ఇది పల్సా అలా సెట్ అదే చూపు తక్కువ తెలుపు నలుపు అనే రెండు కన్ను చూసే శక్తి బాగా తగ్గింది పైగా పాతకాలపు ఇళ్ళలో పాతకాలపు ఇళ్లలో వెలుతురు గాలి రెండు ఉండవు చీకటి చీకటి గుయారాల్లో ఉంటాయి మున్సిళ్ళు మరియు అసలు కాబట్టి అవి పాయసం చేసి పంచుదారణ వేయడానికి బదులుగా కాఫీ పొడి వేశాక పాయసం విజేత బ్రౌన్ కలర్ ఉంటుంది నేను మాట్లాడకుండా పరిస్థితుంటాయి అండ్ తర్వాత బాగుండ పాయసం అంటే బాగానే ఉన్నాను అని చెప్పాను మళ్ళీ వేస్తానంటే అక్కడ లేదండి నేను ఎక్కువ తిన్నావు అని చెప్పి నేను వచ్చేసాను ఏమండి ఆ తర్వాత ఆళ్ళు ఆళ్ళు ఒడ్డించుకుని తన భోజనం తాను తెస్తాను కదా నేను వచ్చేసిన తర్వాత ఆవిడ భోజనం చేసేప్పుడు పాయసం వడ్డించుకుని నోట్లో పెట్టుకుంటే అది అది ఆవిడకి అప్పుడు అర్థమైంది నేను పంచదార బదులు కాఫీ పౌడర్ వేసాను సో దీన్నే అవివేయకం నేను పంచదారకి కాఫీ పౌడర్కి తేడా తెలియద్దు పంచదారని కాఫీ పౌడర్ని మిక్సప్ చేసి పెట్టుకుంటే బదులు అవి దాని బదులు ఇది వాడితే ఎంత నష్టం వస్తుంది కాబట్టి అటువంటి అవివేకము ఉండకూడదు సో మట్టి పంచదార ఉన్నాయని అదన్నింటినీ కలిపేకూడదు మట్టి పంచదారిని కలిపేస్తే అవుతుంది పంచదారి చెడిపోతుంది మట్టి ఏమీ బాగుపడదు కొద్ది మట్టి బాగుపడింది పంచదారి చెడిపోయినా మట్టి బాగుపడింది అంటే కొద్ది ఏదో కొంత దానికైనా సంతోషించదు మట్టి బాగుపడింది ఏమీ ఉండదు పంచదారి చెడిపో అదే విధంగా ఈ అహం ఇదమ్మి కలగాపలగం చేయరాదు ఇదం ఇదం ఇదమే అహం రెండింటినీ కలగాపలకొని చేయకూడదు ఆ వివేకాన్ని అక్కవాలి అది టాపిక్ అసలు సమస్య అంటే అక్కడి నుంచే వస్తుంది ఇప్పుడు దేహం ఉన్నది ఇదము శరీరం అన్నారు ఈ శరీరం అంటే దేహము అసలు శరీరం అనే పేరు ఎందుకు వచ్చింది ఇంగ్లీష్లో బాడీ అని అంటారు ఎందుకంటారు రాలాగా ఏమో తెలియదు వై బాడీ ఈజ్ బాడీ మీకు ఆన్సర్ దొరకదు ఏదో ఉండి ఉంటుంది ఏదో సంస్ట్ ఆఫ్ ఎటిమాలజీ దానికి ఉండి ఉంటుంది నాకైతే తెలియదు సంస్కృతంలో ప్రతి దానికి ఎటిమాలజీ అంటే వ్యుత్పత్ అర్థము అని అది ప్రతి పదానికి తెలుసుకోండి మీరు కూడా హై తెలుగులో ఈ క్రింది పదములకు విత్పత్తి అర్థములను రాయుడు అనే పరీక్ష రాసి ఉంటారు పరీక్షలో దాంట్లో శరీరము అని ఇచ్చారనుకోండి సపోజ్ విత్పత్తి అర్థం ఏం రాస్తారు మీరు అంటే సీరియతే ఇది శరీరం సంస్కృతంలో సో అయితే శిథిలమైపోయేది శిథిలమైపోయేది శిథిలమగుతా అంటే అర్థం ఏంటంటే అంటున్నా అలా మీరు కలిపి పెడతారు అది విడిపోయి దేనికి అది విడిపోతుంది దాన్ని శిథిలమగుతారు ఎప్పుడైనా మీరు ఈ శాండ్ శాండ్ స్కల్చర్ అని ఉంటుంది ఇసకతోటివారు మంచి గొప్ప అద్భుతమైన బొమ్మలోకి తయారు చేస్తారు అయితే వాడు పక్కన స్ప్రే పెట్టుకుంటాడు వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి అప్పటికేనా ఎందుకంటే వాడు చక్కగా అందమైన ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు కదా ఇసుకతోటి దాన్ని నీటితో స్ప్రే చేస్తూ ఉంటారు అప్పుడు ఎందుకంటే ఆ నీటి తనక ఎంగిపోతే ఆ విగ్రహం దేనికది విడిపోతుంది చేతులు కాళ్ళు ముప్పు అన్నీ కూడా అలా జారిపోయి జారిపోయి అక్కడ చిన్న ఇసక గుప్ప మిగిలి ఉంటుంది విగ్రహం ఉండదు దాన్ని శిథిలమవుతా అంట ఈ దేహము కూడా అదే విధంగా శిథిలమైపోతుంది ఈ దేహము అలా తయారై ఇసుకనే కొద్ది కొద్దిగా ఇసుకను తీసుకొచ్చి అలా ఆ ఇల్లు చేర్చి కొంచెం ఆయన వాటర్ పెట్టి కలిసి ఉండి ఏర్పాటు చేసి ఆ బొమ్మను తయారు చేసేవాడు ఆయన కళాకారులు ఆ నీరు ఉన్నంతసేపు ఆ బొమ్మ ఉంటుంది నీరు ఆవిరైపోతుంటే ఆ బొమ్మ శిథిలమైపోతుంది అలాగే తల్లి యొక్క గర్భంలో ఆమె తిన్న ఆహారం నుంచి పోషక పదార్థాలు కొద్ది కొద్ది కొద్ది కొద్దిగా బిగ్రీ చేసినప్పుడు ఈ ఈ బొమ్మ తయారైంది ఆ తర్వాత ఈ బొమ్మ భూమిపై అవతరించిన తర్వాత అంటే జన్మించిన తర్వాత మళ్ళీ ఆహార పదార్థాలని స్వయంగా తాను చూడుతూ ఈ బొమ్మ అలా పెరుగుతూ వచ్చింది ఇంక అయిపోయింది ఇంకా ఇంకా ఇంకా పెరిగేది ఉండదు ఆ పెరిగే లిమిట్ వచ్చేసింది ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే అది క్రమక్రమంగా లూజ్ లూజ్గా అయిపోతుంది ఓల్డ్ అంబాసిడర్ కార్ ఎప్పుడైనా చూసారా ఉన్నాయా మంది దగ్గర అంబాసిడర్ కార్లు సో దాంట్లో ప్రతి అవయవము ప్రతి అంగము చప్పుడు చేస్తూ ఉంటుంది అంబాసిడర్ ప్రతి ప్రతి అంగము చప్పుడు చేస్తుంది ఎవరి పార్ట్ మేక్స్ సౌండ్ ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ అవ్వడం ఏమిటది హార్ హార్జీ ప్రతి అందరూ తప్పుడు చేస్తున్నారు ధర ధర ధరలు ఆడిపోతే మొట్టమంటుంది అది ఎప్పుడూ శిథిలం అయిపోతుంది ఈ దేహము కూడా అసలు ఉంటే ఓల్డ్ అంబాసిడర్ కావంటిది దేహము ఈ దేహము దాని రచతన పేరు పెట్టాడు మహాత్మ శరీరం ఇప్పుడు ఇక్కడ ఈ శరీరము ఆ పేరులోనే ఉంది ఇక్కడ వైరాగ్యం కోసం అలా పెడతారు శిథిలమైపోయేది కాబట్టి దాన్ని పట్టుకునే ఆ శరీరాన్ని పట్టుకుని మనము అభిమానం పెంచుకోవటం అనవసరం ఎందుకంటే అది ఎలాగూ శిథిలమైపోయింది కానీ శిథిలం అవడం విషయం అలా కాబట్టి ఈ శరీరము ఇది ఇదం అనబడే విషయమా లేక అహం అనబడే విషయ అనే మీమాంస ప్రధానమైన సృత్యం ఈ శరీరము ఇదం అనాలా విషయము అయితే ఇదం అంట ఇదం అని మీరు అన్నట్లయితే అది విషయం అవుతుంది క్షేత్రం అనబడుతుంది అది దృశ్యం అవుతూ ఉంటుంది జ్ఞేయము అవుతూ ఉంటుంది ఇదం అని మీరంటే ఇదం అనాలా దీన్ని లేక అహం అనాల పెద్ద దీన్ని ఇంగ్లీష్లో కునూండ్రం అని అంట ఇట్స్ ఎ వేదాంతిక్ తెలుగులో చెప్పాలంటే వేదాంతంలో ఇది ఒక పెద్ద విషమ ఘట్టం ఈ విషమ ఘట్టాన్ని మీరు నిర్వహించాల్సి ఉంటుంది ఇంక ఈ పైన మీరు నిర్వహించాలంటే నేను నిర్వహించాలనే అభిప్రాయం దాన్ని నేను నిర్వహిస్తూ రావాలి క్లాస్ తర్వాత క్లాసు ఈ విషమ ఘట్టాన్ని వ్యాఖ్యానం చేయటం అనే ఒక పని ఆయన ఎత్తుకుంటూ ఉన్నాడు అది ఈ విషయం నేను ఇది ఇది నేను ఇక్కడ ఇక్కడ మహాత్ములు ఏమన్నారంటే అహం అనే ప్రతి దానిని కూడా నీవు పరిశీలనకు పెట్టాలి ఇదం అనే దాన్ని పరిశీలించాల్సింది లేదు లేదా ఇప్పుడు టేబుల్ ఉంది టేబుల్ని ఇదమ్మంటారా అహం అంటారా ఇదమ్మనే అంటారు సరిపడండి అక్కడతో సరి టేబుల్ని ఇదమ్మనే అంటారు అక్కడతో సరే టేబుల్లో అహం ఉండ ఉండదు ఉండకూడదు కానీ వీడు ఏం చేస్తాడు టేబుల్లో కూడా అహం పెట్టింది ఎలాగే అహం ఏం చేస్తాడు శక్తి శక్తులకు మార్చి మామా అని కడతాడు మా టేబుల్ ఇది నా టేబుల్ ఎలాగండి నా టేబుల్ ఎలా అయింది అవుతుందా అసలు ఎప్పటికైనా నా టేబుల్ అనేది అసలు సంభవనం అవుతుందా ఇప్పుడు నేను మీరు నేను కేసు చూసుకోండి నేను నేను నేను అనగానే తనంత తానుగా తెలుస్తూ ఉండే ఒక సత్త ఇంక నేను అంటే అర్థం ఏంటి ఉన్నాను అని అర్థం నేను అంటే చాలు నేను అంటే నేను ఉన్నాను ఇ నేను ఉన్నాను ఎలా తెలిసింది ఇప్పుడు ఘటము ఉన్నది అని తెలిసింది దీపం వేశారు తెలిసింది మరి నేను ఉన్నాను ఎలా తెలిసింది దీపం అక్కర్లా తనంత తెలుస్తూ ఉంటుంది అదే దీపము నేను ఉన్నాను అనేది స్వయంగా ప్రకాశించేటువంటి జ్ఞానం అది అదే ప్రకాశిస్తూ ఉంటుంది దానికి వేరే దీపం కదా సో నేను ఉన్నాను నేను ఆ నేను అనే అనుభవం ఉన్నదే దాన్ని ఎలా వర్ణించాలి చిన్మయ సత్ అని వర్ణించే ఉన్నాను ఉండుత ఎటువంటి ఉండుత తనంత తాజుగా ప్రకాశించేటువంటి సత్ చిన్మయ చిత్ చిత్తు అంతా నిండిన చిత్తుతో నిండిన అది ఎలాగంటే ఇప్పుడు ఎలాగంటే తీయని నీరు మధురమైన జలము మీకు త్రాగడానికి ఇచ్చారనుకోండి అది తాగుతూ ఉంటాను తాగుతూ ఉంటే అబ్బా ఈ నీరు ఎంత మధురంగా ఉన్నది అని మీరు ఇప్పుడు నాకు చెప్పండి ఆ నీరు మధురిమా ఈ రెండింటినీ మీరు విడదీసి చూపిస్తారా చూపించలే ఉంటే మాట వనసకి మధురమైన జలము అని మీరు అన్నప్పటికీ మధురమయే జలము జలమే మధురే మీరు విడదీ చూపించలేదు అదేవిధంగా నేను ఉన్నాను అన్నప్పుడు ఆ ఉండడము ఆ తెలియడం నేను ఉన్నాను నేను ఉన్నాను అని నేను తెలుస్తూ ఉన్నాను నేను తెలుస్తూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాము అన్నప్పుడు ఆ తెలుసుకోవడము అవి ఉండడము మీరు విడదీసి చూపించగలరా వెడదీ లేదు తెలుసుకోవడమే ఉండడము ఉండడమే తెలుసుకో ఇది చాలా ప్రధానమైన విషయం సత్యే చిట్ చి సత్య అదే అద్వైతం అంటే అద్వైతం అంటే సత్తు వేరు చిత్తు వేరు కాదు సత్యే చి సత్య అది నేను ఇది అహం ఇప్పుడు అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండే ఆ నేను దానికి టేబుల్కి ఏ సంబంధమైనా ఉందో అసలు మీరు ఆలోచించి చెప్పండి పెద్దలు చాలా జీవితానుభవం గలవారు ఆ నేనుకి తనంత తానుగా తెలుస్తూ ఉండే ఆ చైతన్యం నేను అనే ఆ నేనుకి ఈ టేబుల్కి ఏదైనా సంబంధం ఏదైనా సంబంధం ఉందండి లేదండి బాబు లేదు మీరు గమనించాల ఉందని అనుకుంటే దాని పేరే ధ్యానికి లేదు మీరు రింగ్ పెట్టుకుంటారు బంగారపు ఉంగరం పెట్టుకుంటారు డైమండ్లో రింగ్ పెట్టుకుంటారు నేను అనే ఆ చైతన్యానికి ఆ తెలివికి ఈ డైమండ్ రింగ్కి ఏదైనా సంబంధం ఉందా లేదు సంబంధం లేని చోట ఈ ఇదం ఇదం ఇదం ఇదం ఇదం ఆ ఇదమ్ టేబుల్ అవ్వచ్చు డైమండ్ రింగ్ అవ్వచ్చు ఘటం అవ్వచ్చు పటం అవ్వచ్చు ఉంటాయి డబ్బులు ఇవే వేరు అవన్నీ ఇదం ఇదం ఇదం శబ్దంతో ఆ ఇదంకి ఈ అహంతో ఎటువంటి సంబంధము లేదు ఆ సత్యాన్ని తెలుసుకోలేక ఇది నాది అది నాది అది నాది ఇది నాది అని కూడా అనుకుంటూ బతుకుతూ ఎక్కడెక్కడ ఇది నాది అనుకుంటాడో అక్కడక్కడ దుఃఖాన్ని అనుభవిస్తుంది మీరు ఈ కారు నాది అనుకున్నవాడు వాడు అలా ఎన్ని ఎన్ని సంవత్స పది సంవత్సరాలు అనుకుంటే పది సంవత్సరాలు సంవత్సరాలు అనుకుంటే ఇరవై సంవత్సరాలు కారు నాది అనుకుని ఉల్లాసంగా ఉన్నవాడిని మీరు చూపించండి నాకు ఒకటి నేను చర్య చేస్తాను కారు నాది అనుకుని ఉత్సాహంగా ఉన్నవాడిని కారు నాది అనగానే ఉత్సాహంగా ఉండబోతుండగానే నీరసనం లాగిస్తుంది ఎందుకంటే పెట్రోల్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెడితే గాలి ఇచ్చి కొట్టడాంటే పది రూపాయలు తీసుకుంటున్నాను దానికి మనం నడుపుకోవడం చేతగానే ఈ రోడ్లమ్మే డ్రైవర్లు పెట్టుకుంటే యాజ్ ఎ క్లాస్ డ్రైవర్ ఈజ్ ఎ చీప్ యాజ్ ఎ క్లాస్ ఇంత మంచి డ్రైవర్ చెడ్డ డ్రైవర్ ఇంక ఇదేమీ లేదు యాజ్ ఎ క్లాస్ ఈజ్ ఎ చీప్ ఇంక మెకానిక్ యాజ్ ఎ ప్రొఫెషన్ మెకానిక్ ఈజ్ ఎ చీప్ అదొక ప్రొఫెషన్లోనే చీటింగ్ ఉంది అది వాడు మిమ్మల్ని ఒక్కడనే చీట్ చేస్తారో మీరు అనుకోక ప్రొఫెషన్ అలా ఉందండి మీరు కార్పెట్టుకుని ఏ సుఖం అనుభవించారు నాకు చెప్పండి నేనున్నాను కార్లలో తిరుగుతా ఐమ్ హ్యాపీ అయితే ఎందుకో తెలుసిన ఏ కాదు నాది కాదు ఆయన హ్యాపీ పెర్శన నాకున్న హ్యాపీనెస్ తీసేద్దామని చూశాడు ఒక ఆయన కార్పెట్కి వచ్చాడు ఆ దగ్గరికి నీకు ఈ కారు ఇస్తున్నాను అవున నాకున్న హ్యాపీనెస్ చూసి మీరు అసూయ ఆపుకోలేక నన్ను ఈ రంగులోకి దింపుతున్నారా మీరు కాదు మీరు పట్టుకెళ్ళని పంపించేశారు నిజంగా ఐ నాట్ జ్యోతి నాది నాది అనుకున్నవాడు సుఖంగా ఉండే పనే లేదు వాడు ప్రసక్తి ఏ ఆ నాది అనేటువంటి అభిమానం ఆ దోషము కలదు ఎవండి ఎందుకని నాది అనుకున్న పాపానికి అంత దుఃఖము పొందాల్సిన అవసరమే వచ్చింది నాది అనుకోవడంలో తప్పే ఉంది ఇది తప్పప్పుల సమస్య కాదు ధర్మాధర్మముల సమస్య కాదు నాది కాదు నాది అనదగ్గది ఈ సృష్టిలో ఏది లేదు అని ఎవడైతే దర్శిస్తాడో ఎవరో తెలుసుకుంటాడో అంటే ఏమిటి నేను నా స్వంతం అనదగ్గది ఈ సృష్టిలో ఏది లేదు మీరు ఆలోచించి చూడండి అనుభవానికి సంబంధించిన విషయం మీరు ఆలోచించండి ఈ ట్రై నాది అన్న పెద్దది ఈ సృష్టిలో ఏది లేదు నాది అనేది ఏదీ లేదు ఇల్లు వాకి ఏది ఏది కూడా నాది అనేది ఏదీ లేదు యూ ట్రై మెడిటేట్ ఆ రకమైన ఆ అండర్స్టాండింగ్లో ఆ మెడిటేషన్ మీరు చేసినట్లయితే దాంట్లో మీకు ఒక ఒక సౌందర్య అనుభవానికి వస్తుంది ఒక స్వాతంత్ర్యం ఒక ఫ్రీడమ్ ఒక బ్యూటీ అనుభవానికి వస్తుంది అంతేకాదు ఒక రిచ్నెస్ మీకు అనుభవానికి వస్తుంది మీరు అది మీరు ఇంక నేను భాష అయిపోయింది ఇంత అనుభవం విషయం పైన అనుభవం ఇంతవరకే భాష కాబట్టి ఇదమ్మ అహంతో ఇండైరెక్ట్ గా ముడిపెడితే మమ అన్నది డైరెక్ట్గా ముడిపెట్టడం కాదు అహం ఇదం అంటారు లేదు మమ ఇదం అనుకున్నాడు అహమ్ని షష్ఠి విభక్తిలోకి మార్చి ఇదంతో ముడిపెడతాడు షష్ఠి విభక్తి సంబంధార్థే షష్టి దానికి నాకు ఏదో సంబంధం ఉందని అనుకుంటాడు అలా అనుకోవడమే దుఃఖం లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఓ లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి ఈ లక్ష రూపాయలు నాది అని అనుకుంటేనే దుఃఖం లోకంలో ఏమనుకుంటాడు ఈ లక్ష రూపాయలు పోతే దుఃఖం అనుకుంటుంది పోతే దుఃఖమా పోతే లఘు దుఃఖమా పోయేదాకా ఎక్కర్లేదండి దుఃఖం పోయేదాకా ఆగదు ఆ లక్ష నాది అని అనుకోగానే మీకు వెంటనే ఏమవుతుంది హార్టిస్టిచ్చే బీచ్ చిన్న ఉత్కర్ష ఒక ఉద్వేగము ఒక యాంగ్జైటీ మీకు నిర్మాణం అవుతుంది ఎందుకని ఆ డబ్బు నాది వేడుకోవడంలోనే ఆ దోషం కాబట్టి ఎప్పుడు మట్టిని పంచదారిని కలిపేయకూడదు మట్టి మట్టియే పంచదారు పంచదారయే అహం అహమే ఇదం ఇదే అహంని ఇదమ్మని అలా కలిపేయకూడదు కాబట్టి అహమ్ని షష్ఠిగా మార్చి ఇండైరెక్ట్ గా ఇదంతో ముడిపెట్టడం అన్నమాట అదే దుఃఖహేతుడు ఈ సత్యాన్ని గుర్తిస్తే దాని పేరే వైరాగ్యము కాబట్టి మనం ఏమనాలి ఇదం మమ అనకూడదు మనం ఏమనాలి ఇదం నమమా ఎప్పుడు విన్నారా అన్నమాట ఇదం నమమా యజ్ఞము అంటారు దానికి పేరు ఇదం నమమా అనే దాని పేరే యజ్ఞము అది అసలైన శిష్యైన యజ్ఞం ఏమిటో తెలుసిన జ్ఞాన యజ్ఞము ఇదం నా మామ ఇదం అనబడేది ఏదైనా సరే ఈ సృష్టిలో అది నాది కాదు ఇది వైదాగ్యం మీరు ఇప్పుడు ఇదం ఇదం టేబుల్ నేను టేబుల్ మీరు పుష్పం పెట్టిన పాఠం చెప్పుకుంటుంటా కానీ ఇది నాది అని అనుకుంటున్నాను అంటే టేబుల్ ఉంది రాజు పుష్పం పెట్టిన పాఠం చెప్పుకుంటున్నాం టేబుల్ వాడుకోవడం తప్పని నేను టేబుల్ నాది అంటే తప్పను నేను అంటాను ఈ జగత్తు దృష్టి ఇది ఒక గెస్ట్ హౌస్ కదా మనం గెస్ట్ హౌస్కి వెళ్తాం గెస్ట్ హౌస్ లో ఫర్నిషడ్ గెస్ట్ హౌస్ సోఫాలు ఉంటాయి టీవీ ఉంటుంది ఒక గేజర్ ఉంటుంది అది మీకు ఆన్ చేసుకుంటే వేడి నీళ్ళు వస్తుంది టీవీ చూసుకోవచ్చు అక్కడ రిమోట్ ఉంటుంది ఆన్ చేసి బొమ్మ సోఫాలో కూర్చోవచ్చు బెడ్ మీ పడుకోవచ్చు కానీ మీరు వచ్చేప్పుడు చేస్తూ రాకూడదు అది టవలు ఉంటాయి టవలు మడతబెట్టి సంఖ్యలో పెట్టుకోండి వాళ్ళు టవల మీద ప్రింట్ వేస్తారు ఈ టవలు సాధారణ సత్రం వారికి చెందినది అని వాళ్ళు ప్రింట్ వేసి పెడతారు అది మీరు మరత పెట్టి సంఖ్యలో పెట్టారనుకోండి రేపొద్దున మీరు ఎక్కడైనా ఇంకో నోటికి వెళ్ళినప్పుడు ఎవరండి డవరా కడితే ఎవరో పాత మీరు చదించుకోవాల్సి ఉంటుంది ఏది మనకి కాదు మనం అన్నీ వాడుకోవచ్చు గెస్ట్ హౌస్లో ఉన్నంత కాలం హ్యాపీగా ఉండొచ్చు అన్నీ వాడుకోవచ్చు కానీ ఏది నాది కాదు అని తెలుసుకుంటూ మనం వాడుకుంటూ ఉండాలి ఇది జగత్త గెస్ట్ హౌస్ మనం నుంచి వచ్చామో వచ్చాము ఇక్కడ కొద్ది రోజులు ఇక్కడ అతిథిగా బతికేసి మళ్ళీ వెళ్ళిపోతాం కనుక ఏటి కూడా ఇగముని మమాతో మునిపెట్టాపిక్ దాని పేరు వైరాగ్యం అయితే అది టాపిక్ కాదు ఇక్కడ సంబంధం ప్రసంగా ప్రసంగంగా చెప్పాను ఇక్కడ టాపిక్ ఏమిటంటే ఇదమ్ని అహంతో డైరెక్ట్గా ముడిపెట్టేటువంటి తప్పు ఇక్కడ చేయకూడదు ఆ తప్పు మనము టేబుల్ ఇత్యాది వస్తువుల విషయంలో చెయ్యము ఇప్పుడు ఈ టేబుల్ అహం అని ఎవడో అండవు ఇదం అహం అని ఎవడో అండవు ఇదం మమ అంటారు తప్ప ఇదం అహం అని ఎవడో అండవు ఈ టేబులే నేను అన్నాను అనుకోండి ఇప్పుడు అది ఎలా ఉంటుంది చిన్నవాళ్ళు ఏమన్నా ఈ నా ఆరోగ్యం బాగోలేదేమో అని కొంచెం కంగారు పడతారు ఇదం అహం అని ఎవడో అనుకోండి ఆఖరికి మీ మెడలో నెక్లెస్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ నెక్లెస్ నాది అంటారు తప్ప ఈ నెక్లెస్ నేను అని అనుకోండి సపోజ్ మీరు ఈ నెక్లెస్ నేను అన్నారనుకోండి ఏదో పొడపట్టినలా మాట అదే యథాలాపంగా అంటారులే అని మనం సర్దుబాటు చేసుకుంటాం ఆ మాటని ఇంకోసారి గౌరాయించారనుకోండి ఈ నెక్లెస్ నేను ఈ నెక్లెస్ నేను అని ఇప్పుడు విన్నవాళ్ళు ఏమనుకుంటారు ఏమండి వీటికి ఆరోగ్యం బాగులేదా అని అలాగే డైమండ్ రింగ్ నాది అని మీరంటే బాగానే ఉంది వెన్నే కానీ డైమండ్ రింగ్ నేను అంటే మరీ అధ్వానంగా ఉన్నాను కాబట్టి ఇదమ్ముని ఇండైరెక్ట్గా అహంతో ముడిపెట్టిన సందర్భాలు మీకు లోకంలో కనపడతాయి కానీ ఇదమ్ముని డైరెక్ట్గా అహంతో ముడిపెట్టే సంబంధం లోకంలో మీకు కానరాదు అది ఒక్క చోట మాత్రమే కనపడుతుంది అదేమిటంటే ఈ శరీరం శరీరము ఇప్పుడు ఈ శరీరము ఈ శరీరం అంటున్నారు చూసారా ఇదం అంటే ఈ అని అర్థం ఇప్పుడు శరీరము అనే ఒక తత్వాన్ని మీరు తీసుకునే శరీరము ఈ శరీరము ఇదియా నేనా నేను తేల్చి చెప్పాలి ఎందుకంటే రెండు కలగాపరం చేసి చెప్పడానికి ఏం ఈ శరీరము నేను అని ఎందుకంటే ఇదం అయితే అహం కాలేదు అహం అయితే ఇదం అవ్వదు ఎందుకంటే అహం అహము పరస్పర విరుద్ధం ఇదం ఎప్పటికీ అహం కా కాలేదు ఎలాగో చూడండి ఇదం అనబడేదాని తెలుసుకునేది అహం అహం చేత తెలియబడేది ఇదం కాబట్టి ఇదం అహం రెండు ఎప్పటికీ ఒక్కటి కానేము ఆ తేడాను మీరు బాగా గుర్తుపట్టాలి ఇదమ్మని క్షేత్రము అని అంటారు అహమ్మ క్షేత్రజ్ఞ అవుతుంది ఎంత తేడా ఉందో చూడండి క్షేత్రము వేరు క్షేత్రమును తెలియనివాడు అది వేరు ఇదమ్మ ఇప్పుడు కూడా ఇదం అనేది అధిభూతము అధిదైవము అవుతూ ఉంటుంది అధిభూతం అంటే ఉండే జగత్ ఈ జగత్తుని పరిపాలిస్తూ సృష్టించి పరిపాలించే దేవతాంగణం ఏదైతే గలదో అది అధిదైవము ఆ రెండు కూడా ఇదం శబ్దం చేత నిర్దేశించబడతాయి కానీ అది అహం అన్నది అధిభూతము కాదు అధిదైవము కాదు అధ్యాత్మము ఎంత తేడా ఉండదు చూసారా ఇదంకి అహంకేను పై ఇదము విషయము ఆబ్జెక్ట్ అహం ఆబ్జెక్ట్ కాదు అహం విషయ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఒకటే ఎప్పుడో అవో కర్త కర్మ ఒకటైపోతాయా అవో ఇప్పుడు రాముడు రావణుని వధించను రాముడు కర్త రావణుడు కర్మ రెండు ఒకటైపోతాయా అవో కాబట్టి విషయ సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ ఇదం తర్వాత ఇదం అనేది దృశ్యం కనబడేది అహం అహం దృశ్యము కాదు అహం ద్రష్ట ఇదం జ్ఞేయము అహం జ్ఞాత ఇదం నశ్యం నశించేది అహం నిత్యం అవినాశి అహం నశించదు అహం నశించదు ఇప్పుడు మీరు ఆలోచించండి అహం నశించదు ఇదం నశిస్తుంది అన్నదానికి మీకు నేను ఒక స్థానం చెప్తాను మీకు చిన్నప్పుడు దేహం ఉన్నందుకు పదేళ్ల వయస్సు ఏదో కొంత జ్ఞానం వచ్చినప్పుడు మీకు దేహం ఉన్నది మీరు ఉన్నారు అంటే అహం ఉన్నది ఇదం ఉన్నారు ఇదం ఏమిటి ఆ పదో ఏట వయస్సులో ఉన్న దేహము ఇదము అహం ఏమిటి అప్పుడున్న అహం మేము అనే అనుభవం ఇప్పుడు డెబ్భై ఏళ్ళ వయస్సు వచ్చింది అనుకోండి అంటే అరవై ఏళ్ళు గడిచిపోయింది ఆ దేహం పోయింది కొత్త దేహం వచ్చింది దేహం మారిపోతూ ఉంటుంది దేహం స్థిరంగా ఉండదు ఆ పదేళ్లతో సారి ఆ దేహం పోయి కొత్త దేహం వస్తుంది సో ఇప్పుడు ఎంటైర్లీ న్యూ బాడీ వచ్చింది ఒకసారి మారడం కాదు రెండు మూడు సార్లు మారిపోయింది ఇప్పుడు మీరు పదో ఏట తోడుకున్న తొక్క ఇప్పుడు లేదు కదా ఎందుకండి చొక్కా అది దుగిపోయిపోయింది అది మారిపోయింది ఎప్పుడు మార్చి చేశారు పన్నెండో ఏట మార్చిపోతున్నాం కొన్ని పన్నెండో ఏట తొడిగిన చొక్కా తొరుగుతున్నారో అది మార్చేసామండి ఎప్పుడు మార్చారు పదహారో ఏట మార్చినారు ఆ చొక్కా తొరుకుతున్నారు లేదండి బాబు చొక్కాలు మార్చి మార్చి మార్చి ఇప్పుడు మొన్న రెండేళ్ల క్రితం కొండ చొక్కా తిరుగుతున్నాం దేహము అంటే అధికారు మీరు ఏడేళ్ళకు ఒకసారి మారిపోతుంది దేహం నేను సైంటిఫిక్గా చెప్తున్నాను నేను ఏడేళ్ళు అయ్యేప్పటికీ ఆ దేహం కూడా కొత్త దేహం అంటే ఇప్పుడు మీ పదో ఏట ఉన్న దేహము ఎన్నిసార్లు మారిపోయింది ఇప్పుడు నాలుగు సార్లు ఐదు సార్లు మారిపోయింది ఈ ట్రాన్స్ఫర్లు అయిన వాళ్ళు ఐదేళ్లకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు టీచర్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఐదేళ్ళకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయన ఇంకా నాలుగేళ్లలో రిటైర్ అవుతారు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఊరికెంటే అద్దెంట్లో ఉంటూ ఇప్పటికి ఎన్ని ఏళ్లలో ఉన్నాడంటారు ఆయన అద్దెకి పదేళ్లలో మనము అలాగే అదేహము అలాగే కానీ అహం మారలేదు నేను గమనించారే అహం మారలేదు అదే అహం సేమ్ అహం ఆ అనుభవాన్ని కూడా వర్ణిస్తాను నేను చిన్నప్పుడు బూటికాయలతో ఆడుకునేవాడిని అదే నేను ఇప్పుడు కోటికాయలతో ఆడుకుంటున్న నా మా నామాడిని చూస్తున్నాను అనే అనుభవం ఉంది కదా నేను మారను కాబట్టి ఇదం వినాశి అహం అవినాశి ప్రశ్నించ తర్వాత ఇదంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అహంలో మార్పులు రావు అహంలో మార్పులు రావు ఇదం వికారి అహం అవికారి ఫైనల్ గా ఇం మిథ్య అహం సత్యం ఏది వికారములు గలయో ఏది నశించితో అది మిథ్య ఏది నశించదు వికారములు పొందదు అది సత్యం కాబట్టి ఇదం మిథ్య అహం సత్యం ఎంత తేడా సూచించానో గమనించానో మీరు ఇదంకే అహంకేను ఇప్పుడు ఈ శరీరం చూసారా ఇదంకే అహంకే ఎంత తేడా లేనో నా గుర్తుని ఏడు భేదములను మీరు చూచించారు ఏడు తేడాలు చుచించారు ఇదంతే అహం ఇప్పుడు ఇదం అహం ఇంత సుస్పష్టంగా పరస్పర విలక్షణములై ఉండగా ఇప్పుడు ఈ శరీరము మీరు ఇటు ఇదంలో కానీ అటు అదంలో అహంలో కానీ వెయ్యాలి దాన్ని దొంగింట్లోనూ ఇప్పుడు ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఉన్నాయి ఇప్పుడు ఒక వస్తువు ఉత్తర ధృవం దగ్గర ఉన్నదా దక్షిణ ధ్రవం దగ్గర ఉన్నదా చెప్పమని అడిగితే మీరు ఇక్కడ అక్కడ కూడా ఉందని చెప్పకూడదు అలా ఉండదు ఎక్కడుంటే అక్కడ ఉండదు అక్కడ ఉంటే ఇక్కడ ఇప్పుడు చెప్పండి ఈ శరీరం అనేదాన్ని ఇదంలో వేస్తారా ఇదం క్యాటగిరీలో వేస్తారా అహం క్యాటగిరీలో వేస్తారా ఇదం కేటగిరీలోనే వెయ్యాలి ఇదం శరీరం ఇది ఒక మహామంత్రం దీని మీద ధ్యానం చేయాలి బాగా అలా ధ్యానం చేస్తూ ఉంటాను ఇదం శరీరం ఈ శరీరము అని ధ్యానం చేస్తూ అది ఆరోగ్యంగా ఈ శరీరమే రోగం వచ్చినప్పుడు ఈ శరీరమే దానికి ఆహారం తీసుకుని పుష్టిగా ఉన్నప్పుడు ఈ శరీరమే ఆకలిగా ఉండేంత ఆహారం లభించలేదు కూడా ఈ శరీరమే అందంగా ఉన్నప్పుడు ఈ శరీరమే అన్న ఎంతకాలం ఉంటుందండి ఎందుకంటే కాలం గడుచుకుంటే అందం పోతున్నాం అందం పోయినప్పుడు ఈ స్టే ఏ సర్వకాలముల ఎందు ఈ శరీరము అనేదాన్ని వ్యవహరించాలి తప్ప నా శరీరము అనడం తప్పు ఈ శరీరమే నేను అనడము తప్పు కాదు మహా అపరాధం పెద్ద అపరాధం ఈ అపరాధము చేసి మానవుడు సంసారంలో బుద్ధుడు అవుతూ కాబట్టి హే అర్జున ఇదం శరీరం కౌంటేయ బుద్ధిపుత్రుడు నువ్వు ఈ శరీరమునందు వైరాగ్యము ఇది నాది కాదు అని తెలుసుకోవడం వైరాగ్యము ఇది నేను కాదు అని తెలుసుకోవడం వివేకము ఈ వైరాగ్యము వివేకము లేకుంటే వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతకు అర్హుడే కలుగుతుంది కాబట్టి వైరాగ్యము వివేకము దేహము ఎడలా వైరాగ్యము దేహము ఎడలా వివేకం రెండు కూడా బలంగా సాధకులు అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇదం శరీరం ఈ శరీరము భాష్యకారులు అంటారు ఇదమితి సర్వనాం ఉత్తం విషినష్టి శరీరమితి సో ఇదం అనే పదము సర్వనామాంత సర్వనామ శబ్దాలు ఉన్నాయి ఇంగ్లీష్ లో ప్రణవం అని అడుగుతారు ప్రణవం ఇది ఇది అన్న అనే సర్వనామతో నిర్దేశించిన దాన్ని విశేషించి చెప్పాలి ఇది అన్నారు అనుకోండి వెంటనే మీరు ఎవరు అడుగుతారు ఏమిటా ఇది అని అడుగుతారు అడిగితే ఘటము అని చెప్తారు ఇప్పుడు ఇది ఇక్కడ ఘటం ఉందనుకోండి ఘటం ఉందని అనుకోండి ఇది అన్నారు అంటే మీరు అడుగుతారు ఏంటండి ఇది అంటున్నారు అక్కడ పది ఉన్నాయి పదింటికి ఇది అనే మాట అనుభవిస్తుంది ఏ ఒక్కదానికైనా అనుభవిస్తుంది అదేమిటో మీరు స్పష్టంగా చెప్పండి అని మీరు అడిగితే అప్పుడు నేనేమని చెప్తాను ఇది అని ఖాతాము నిర్దేశిస్తున్నాను కానీ విష నష్టి ఈ ప్రత్యేకించి చెప్పుతా అలాగే శ్రీకృష్ణుడు కూడా ఇదమ్ అన్నాడు ఇది అన్నాడు ఏమిటంటే ఇది ఇది అని ప్రయోగించారు కదా ఏమిటి ఆ సర్వనామ చేత నిర్దేశింపబడే పదార్థము ఏమిటి అంటే వెంట అనేదానికి పశుస్పష్టంగా శరీరము అని విశేషించి చెప్తున్నారు ఇది అనగా శరీరం ఈ శరీరమునకు పేరు పెట్టుకుంటున్నారా క్షేత్రమి దీనికి క్షేత్రము అని పేరు పెట్టారు అది వివరిస్తారాయణ కుంతిపుత్రంతిపుత్ర అభిప్రాయం ఏమిటంటే కుంతీదేవి గొప్ప వైరాగ్యము కలాల నీవు కూడా అటువంటి వైరాగ్యమును కలిగిన వాడవై ఈ తత్వాన్ని నీవు అర్థం చేసుకో అనే హెచ్చరిక తర్వాత కుంతి అంటే చాలా సూక్ష్మగ్రహణ బుద్ధి కల ఆమె చాలా సూక్ష్మమైన విషయాన్ని గ్రహించేటువంటి బుద్ధిని కలిగి ఉండాలి ఆయన అటువంటి బుద్ధి ఆమెకున్నది విశాంతర బుద్ధి అను ఆయన కొడుకు కనుక నువ్వు కూడా నేను చెప్పే విషయాన్ని తెలుసుకో అని అర్థం ఎందుకంటే ఈ పాఠం ఉండి ఇది సరైన విద్యార్థులకే చెప్పాలి సరైన సందర్భంలోనే చెప్పాలి లేకపోతే మామూలుగా ఏదైనా వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు కర్మాలు చేసుకుంటున్నారు లేకపోతే ఏదో పెళ్లిలో కలిసి చక్కగా భోజనాలు అవి చేస్తున్నారనుకోండి ఆనందంగా ఉల్లాసంగా వాళ్ళకి తీసుకు వెళ్ళి ఈ శరీరము నేను కాదు అని చెప్పి వాళ్ళు ఈ రోజున వీడి వీడికి ఎక్కడికి చూస్తాడు వీటి లంక ఇది నేను కాబట్టి నువ్వా ఒక ఒక ఆయన నన్ను అడిగారు ఏదే శరీరం కాదు నా అలా ఈ శరీరం మరి నేను కాబట్టే నువ్వా ఏది చెప్పండి అలా నేను దండం పెట్టి కాదని నేను పొరపాటు నేను నా మాట లోకంలో ఈ శరీరమే నేను అన్నట్టుగా ఉంటారు అందరూ అంత సూక్ష్మమైన విచారణ చేయగలిగే వాడే దీన్ని తెలుసుకోగలుగుతాడు అంటే ఎలాగనమాట ఈ శరీరంలో ఉంటూనే ఈ శరీరమును ఇదేగా చేసి దర్శించటం చేతనం ఈ శరీరంలోనే ఉన్నాడు ఈ శరీరంలో లేకుండా అక్కడ అక్కడ బయట లేడు దీంట్లోనే ఉన్నాడు దీంట్లోనే ఉంటూ దీన్ని ఇది అని దర్శించాడు చేతనం ఇంట్లో ఉంటూ మీరు పట్టుకున్న ఇంట్లో ఉంచు ఇది నా ఇల్లునే మాట లేదు ఇది ఇల్లు అనే వివేకము అంతటి వైరాగ్యం ఉన్నవాడు మాత్రమే అలా మాట్లాడగలుగుతాడు అలాగే దేహముయ అంతటి సాక్షి భావము దేహము ఎప్పటికీ అలా సాక్షిలాగా దర్శించటమే అభ్యాసం చేసిన మాత్రమే ఈ వాక్యాన్ని తెలుసుకోగలుగుతాడు ఇది మహామంత్రం నేను వేదాంత పాఠం చెప్తున్నప్పటికీ నాకు ఆ విద్యార్థుల మీద ప్రేమ కొంచెం ఎక్కువ అందుకోసం నేను ఎలా ఆలోచిస్తానంటే సరే వేదాంతము ఆత్మ బ్రహ్మ ఇవన్నీ దాటి పెట్టండి అవంతా ఉన్నది దాంట్లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ పాఠం రోజుకునే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి మనస్సులో ఉల్లాసంగా ఉండాలి శరీరారోగ్యము మానసిక ఆరోగ్యము రెండు శుభ్రంగా ఉండాలి రెండు బాగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆత్మయే బ్రహ్మ అనే మాట బుద్ధితో వస్తుంది సపోజ్ వాడు కొంచెం అనారోగ్యంగా ఉన్నాడనుకోండి వాడికి ఆత్మయే బ్రహ్మ అనే మాట ఎందుకంటే శరీరము అనారోగ్యంగా ఉన్న శరీరము చాలా ఉన్నత స్థాయికి చెందిన సత్యాలని తెలుసుకోవడానికి ఒక పెద్ద అడ్డుగోడ ఆటంకముగా అయిపోతుంది శరీరంలో ఆరోగ్యం ఉండాలి శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ శరీరాన్ని ఇదరీరం ఇది నేను కాదు అని వివేకపూర్వకమైన బుద్ధితో దక్షిణ కగలుగుతారు శరీరం ఆరోగ్యంగా ఉంది అంచేతనే మీరు శరీరాభిమానం నుండి బయటపడడం చాలా అవసరం చాలా అవసరం మీరు శరీరాభిమానం నుండి బయటపడకపోతే చాలా అర్జెంటుగా వైపున బయటపడాలి అంత తొందరగా వీలు పడితే అంత తొందరగా ఈ దేహాభిమానం నుంచి ఒకవేళ మీరు కనుక దేహాభిమానాన్ని విడిచిపెట్టడంలో ఆలస్యం చేసిన లేకపోతే దాని ఎలా అశ్రద్ధలు చూపి ఆ దేహాభిమానాలు అలాగే అట్టి పెట్టేసుకున్నారంటే మీరు చాలా దుఃఖాన్ని అనుకుంటారు ఎందుకంటే దేహము ఇది శిథిలమయ్యేదే తప్ప దేం బాగుపడిదేమీ కాదు ఇది ఆ రోజుగా ఆ రోజు నానాటికి ఇది ప్రతి దినము రోజు తర్వాత రోజు శిథిలమైపోయేది విడిపోయేది చిడిపోయేది ఎలా జరగైపోయేదే తప్ప ఇదేమీ దృఢంగా నిలబడి బత బతికి బతకటి ఏమీ కాదు అటువంటి దేహమును మీరు నిర్వహించాలి అంటే చాలా మంది మా దగ్గర అపోలో గోల్డ్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది అది మిమ్మల్ని హెల్ప్ చే హెల్ప్ చేయదు ఇన్సూరెన్స్ కార్డు హెల్ప్ చేయదు యూ హ్యావ్ యువర్ ఇన్సూరెన్స్ నేనేమీ కాదనుకుంటాను అవి ఎవరిని చూడండి దానికి ఏదో కొంత ప్రాక్టికల్ మీనింగ్ ఉంటుంది యూ హ్యావ్ మందు మాపు అవసరమైన వేసుకుంటూ ఉండాలి ఆహారం పుష్టికరమైన తీసుకోవాలి అదంతా చేయండి కాదని కానీ దేహాభిమానం కనుక ఈ మెడికల్ సిస్టమ్స్ ఈ సంసారము వాడిని వాడిని నవ్విస్తుంది అసలు వాడికి ఏమి విశ్రాంతి లేకుండా చేస్తుంది దేహము గడల నేను అనేటువంటి ఆ భయంకరమైన ఆ అధ్యాత్మక అభిమానము దేహముల మీద అటువంటి తదాత్మ్యము అటువంటి వెల్లి వ్యామోహము ఉందనే కూడము దేహమును అన్ని సందర్భములలో ఇదం అనే దర్శిస్తాం